అదేవిధంగా శాస్త్రాన్ని చదువుకోకుండా భగవద్గీతను శ్రవణం మననం చేయకుండా ధ్యానం చేయడం అంటే మురికి వస్త్రాలను డ్రైయింగ్ మెషిన్లో వేసి తిప్పడం ఏం ధ్యానం చేస్తారు ఏం తెలుసు మీకు ఆత్మ గురించి ఏం తెలుసు మనస్సు గురించి ఏం తెలుసు దేహాభిమానంతో ఉన్నవాడు ఏం ధ్యానం చేస్తాడు ఏదో వాడు అజ్ఞానపు వాసనలే అవే గిరగిరా తిరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమీ అవదు లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి ఏదో వెళ్ళిందని అక్కడి నుంచి ఇక్కడికి ఏదో వచ్చిందని ఇలాంటి భ్రమలో పడేదో ఒక కలక్షేపం చేస్తూ ఉంటాడు ఏమీ అవదు ఈ డ్రయింగ్ మెషీన్లో మురికి వస్త్రాలు వేసి తిప్పినట్టుగా ఉంటుంది అలాగే అది శ్రవణ మనన నిసన శ్రవణ మననాలు అయ్యేపటికి మనస్సుని వాషింగ్ మెషిన్లో వేసి క్లీన్ చేసినట్టుగా మనస్సు క్లీన్ అవుతుంది ఆ క్లీన్ అయిన మనస్సుతో సరైన పద్ధతిలో ధ్యానం చేస్తే వాడికి ఆత్మసాక్షాత్కరిస్తుంది ఆ విధంగా మనస్సుని వశంలో తెచ్చుకోవడం చాలా అవసరం ఎలాంటి దేహాన్ని వశం చేసుకుని ఇంద్రియాలని వశం చేసుకుని మనస్సును వశం చేసుకుని జితేంద్రియుడిగా ఉన్నవాడికి ఏమిటి ఉపకారం ఏమవుతుంది ఏమిటి ఉపకారం అవుతుంది అయ్యా ఏం చెప్పంటారు మీకు పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుంది అదే ఉపకారం అవుతుంది ఉపకారం అంటే డబ్బు వస్తుందా లేకపోతే ఇంకేదైనా భోగాలు వస్తాయా అవి ఉపకారం అని మీరు అనుకుంటే అది పొరపాటు ఒకే ఒక పురుషార్థము కలదు మెయిన్గా ధర్మార్థ కామములనే పురుషార్థములు లోవర్ లెవెల్లో ఉన్నా మనం అధ్యయనం చేస్తున్న శాస్త్రానికి మోక్ష శాస్త్రము అని పేరు ఈ సందర్భంలో ఒకే పురుషార్థము కలదు అది మోక్షము అంటే ఈశ్వర దానికే మోక్షమునకే మరో పేరు ఈశ్వర సాక్షాత్కారము దానికే ఈశ్వర దర్శనము అనండి ఈశ్వర దర్శనము దానికే మరో పేరు ఆత్మ సాక్షాత్కారము అనే ఒకటి అవ్వ పేరే ముసలమానం ఒకటి ఉంది ఇవన్నీ ఒకటే ఆత్మ సాక్షాత్కారమన్నా ఈశ్వర దర్శనము అన్నా మోక్షము అన్నా ఒక్కటే అర్థం అయితే ఈశ్వరుడి దగ్గర సాక్షాత్కారం అనద్దు ఆత్మ దగ్గర దర్శనం అనద్దు ఆ పదాలను అలాగే ఆత్మ జ్ఞానము ఈశ్వర భక్తి అనాలి ఈశ్వర జ్ఞానము ఆత్మభక్తి అనకూడదు కానీ అర్థం వాటి తాత్పర్యం ఒక్కటే కాబట్టి జితేంద్రియుడ ఎవడైతే ఉంటాడో వాడికి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయిపోతుంది అంటే ఏమంటే పరమాత్మ సాక్షాత్కరించడానికి పరమాత్మ ఎక్కడో ఉంటాడు కదా అలా ఇలా సాక్షాత్కరిస్తాడు అక్కడి నుంచో రావాలి కదా మనకి కథలు కూడా అలాగే ఉంటాయి కథల్లో స్పిరిట్ తీసుకోవాలి లిటరల్గా తీసుకోకూడదు స్పిరిట్ తీసుకోవాలి ఇప్పుడు పరమాత్మ సాక్షాత్కరించాలనుకోండి పరమాత్మ ఎక్కడుంటాడు ఎక్కడుంటాడంటే వైకుంఠంలో ఉంటాడు వైకుంఠంలో ఉన్న పరమాత్మ ఇక్కడికి రావాలంటే ఎంత వేగంగా పరిగెత్తుకొచ్చినా కొంత టైం పడుతుంది కదా ఎంత వేగంగా పరిగెత్తుకొచ్చినా కొంత టైం పడుతుంది ఆయన పరిగెత్తుకు రాకపోవచ్చు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగొచ్చు తీరా ఆయన వచ్చేప్పటికీ నాకు కనపడకపోవచ్చు ఇన్ని సమస్యలు కదా మరి పరమాత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అంటే చూడండి పరమాత్మ అక్కడెక్కడో ఉన్నాడనో ఇంకో లోకంలో ఉన్నాడనో లేక ఈ లోకంలో ఉన్నా ఎక్కడో తిరుపతిలోనో కాశీలోనో ఉన్నాడను లేక ఈ ఊళ్ళోనే ప్రధా దేవాలయంలో ఉన్నాడను లేక మా ఇంట్లో పూజ గదిలో ఉన్నాడను లేక మా పూజ గదిలో డబ్బా లోపల దేవుడు బొమ్మ డబ్బాలో పెట్టుకుని భద్రంగా అక్కడ ఉన్నాడను ఈ విధంగా దేవుడు దగ్గరో దూరమో మొత్తానికి బయట ఉన్నాడు అని మీరు అనుకుంటున్నంతసేపు ఆ దేవుడు మీకు దూరంగానే ఉండిపోతాడు ఆ దేవుడు మీకు దగ్గర అవ్వడు దీన్ని కంఠగత చామీకర న్యాయము అని అంటారు ఇంతకుముందు మీరు విన్నారు ఇది ఎలాగంటే ఒక కథ కింద అలా చెప్పడం అవసరం జాగ్రత్తగా గమనించండి మహారాణి గారి వజ్రాల నెక్లెస్ పోయింది చామీకరము అంటే నెక్లెస్ వజ్రాల నెక్లెస్ ఖరీదైంది బాగా ఖరీదైంది అయి ఉండాలి లేకపోతే పోయింది పోతే పోయిందే తర్వాత ఇంకోటి కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఉండకూడదు సో ఈ వజ్రాల నెక్లెస్ కనపట్టలేదు కనపట్టలేదంటే పోయిందంటే కనపట్టలేదు కనపడకపోతే వెతుకుతున్నారు ఆవిడ వెతుకుతున్నారు ఆవిడ వెతికేస్తుంటే మహారాణి ఎందుకు వెతుకుతున్నారు ఎవిడు వెతుకుతున్నారని పరిచారికలు ఉంటారు కదా వాళ్ళు అడిగితే వజ్రాల నెక్లెస్ పోయింది ఎక్కడుందో వెతకండి అని చెప్పారు ఆవిడకి ఆవిడ చెప్తే వాళ్ళు అందరూ అందరూ బిజీగా వెతికేస్తున్నారు ఈ రోజులో మంత్రి గారికి పురమాయించారు మంత్రి గారికి సలహా కోసం ఆయన వచ్చారు మంత్రి గారు అంటే మరి వివేకంగా కూడా అయి ఉంటాడు ఆయన చూసి పరిస్థితి ఆయనకు అర్థమైపోతుంది వెంటనే ఆయన ఏమంటాడు అంటే ఈ పరిచారికల ముందు మీరు వెతకడం మానేయమంటారు రాణి గారిని మీరు కూడా వెతకడం మానేయమంటారు మానేయమని అమ్మా మీరు మీ చెయ్యిని ఒక్కసారి పైకెత్తి మీ మెడ మీద ఎలా పెట్టుకోండి అని అంటాడు అంటే ఆవిడ అది ఎందుకండి అంతా వెతకాలి కానీ మేడమే చేసుకుంటే ఒకే మీరు చేయండి ఆ పని చేయండి సార్ అంటే ఆవిడ చేయి పైకెత్తి ఇలా మెడమే పెట్టుకుంటే ఆ దొరికింది అని అంటారట ఏమిటి దొరికింది వజ్రాల నెక్లెస్ దొరికింది ఎందుకు దొరికింది కంఠంలోనే ఉంది గనక దొరికింది తెలుగులో ఇంకో సాధ్యత ఈ సాబేతలో ఒక తత్వాన్ని ఓదిలితే అందుకోసం చెప్తారా ఊళ్ళో ఒళ్ళో పిల్లలు వెతుకుని ఊరంతా వెతికిద్దిద్ది ఓ తల్లి ఓ సాబిత ఒకటి సో మనం ఈ దాన్నే కంఠగత చామీకర న్యాయము అని హిందీ సంస్కృతంలో ఉన్నారు దీని పేరేది మనం పరమాత్మ కోసం ఆ విధంగా వెతుకుతున్నాం పరమాత్మ కోసం ఊళ్ళంతా వెతికేస్తున్నారు కొంతమంది ఈ ఊళ్ళో దొరకడండి కాశీ వెళ్తే కానీ దొరకడం కొందరు కాశీ వెళ్ళిపోతున్నారు కాశీ చాలదు ఇంకా పైకి వెళ్తే ఎంత దూరం వెళ్తే అంత బాగా దొరుకుతాడని కొంతమంది బదరీ వెళ్తున్నారు గంగోత్రి దాకా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రయాణ సౌకర్యాలు అవి బాగా పెరిగాయి సో మానస సరోవర్ కైలాసం దాకా కూడా వెళ్ళిపోతున్నారు కైలా నేను ఒకసారి కైలాస పర్వతానికి వెళ్ళాను కైలాసానికి వెళ్ళాను ఏదో ఏదో ల్యాండ్ రోవర్ ఒక వెహికల్ ఒకటి పట్టుకుని మొత్తానికి ఏదో తిన్నామే కాబట్టి నాలుగు రోజులు ఐదు రోజులు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ రూమ్లో అలసట తోటి వేలే ఆడక నేను కంటాలు పడుతు రూమ్ లో పడు ఉన్నాను దేవుడు లేదు దెయ్యము లేదు ముందుగా రూమ్ లో కాఫీ ఎవరైనా ఇస్తే బాగున్నాను ఎదురు చూస్తే పడు ఉన్నాను ఈ లోపల ఏ ఓపిక లేకుండా నేను పడుంటే కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు బయట దెబ్బలాడుకుంటున్నారు ఆ దెబ్బలాట కూడా తెలుగులో దెబ్బలు అడుగుతున్నారు తెలుగు వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చారు అనమాట వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఓ బస్సు వచ్చింది తెలుగు వాళ్ళ బస్సు కాదు ల్యాండ్ డ్రోవర్స్ దాంట్లో ఒక ఆయన ఉంటున్నాడు నీ సంగతి ఇక్కడ కాదు విజయవాడలో చూస్తాను నీ సంగతి అంటున్నాను అంటే రెండో ఆయన అంటే విజయవాడలో చూడడానికి విజయవాడ నీ సొంత ఊరే నీ మొత్తం విజయవాడ అంతా ఇదేనా ఇక్కడే చూడా చూసి ఇక్కడే చూడు పోనీ కాదు నేను ఇక్కడ చూడను విజయవాడలోనే చూస్తాను సరైతే విజయవాడ వస్తున్నాను నేను ఏం చేస్తాను ఏం కాల్ అని వాళ్ళిద్దరూ డబ్బులు కాబట్టి ఆ కైలాస ఆ ఎదురుకుండా కైలాస పర్వతం కనపడుతూ ఉంటుంది ఆ పర్వతం యొక్క ఫుట్ హిల్స్ బేస్ క్యాంప్ అంటారు అక్కడ డబ్బులు అంటే అర్థమేమిటి పదిహేను రోజులు ప్రయాణం చేసి కైలాస పర్వతం వెళ్ళినా ఇంకా మనకి ఈశ్వర దర్శనం కాలేదు అని స్పష్టం అయిపోతాం కాబట్టి ఈశ్వరుడు ఎంతో దూరంలో ఉన్నాడు అనేటువంటి దృష్టి ఇంకో ఉన్నారు అసలు ఈశ్వరుడు ఇక్కడ కాదండి వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం అంటే ఎక్కడ ఉంటుంది వైకుంఠం చంద్ర మండలం ఉంది కదా ఉంది దాని పైన ఉంది సూర్య మండలం ఓకే ఆదిత్య మండలం దానికి పైన ఉంటుంది అయ్య మండలం పైన ఉంటే ఎలా వెళ్తాం ఈ దేహంతో వెళ్ళగలం ఏదో ఒక సూక్ష్మదేహం ఏదో ఉండాలి దానితోటి వెళ్ళాలి అవును అలాగే వెళ్ళాలి మరి దానికి ఉపాయం ఏమిటి అంటే మీరు యజ్ఞాలు యాగాలు చేస్తే ఈ దానాలు ధర్మాలు చేస్తే ఆ పుణ్యం మూట ఆ మూత పట్టుకుని మీరు ఒక సూక్ష్మ శరీరంతో వైకుంఠానికి వెళ్తారు మరి వైకుంఠానికి వెళ్తే దానికి ప్రాకారం ఉంటుందా ఉంటుంది ఓ ప్రహారీ కూడా ఒకటి ఉంటుంది మరి ఎలా వెళ్ళడం అంటే గేట్లోంచి వెళ్ళాలి గేట్ మరి ఎవరైనా కాపులా ఉంటారో ఉంటారు మరి వాళ్ళు తీస్తారా అంటే తీస్తారు మీరు ఆ తీసి ఇట్లా చేసుకుంటే తీస్తారు అంటే ఏమైపోయింది మళ్ళీ గేట్ కేపరు మళ్ళీ వాడి చేతిలో పావుల రూపాయలు పెట్టడం మళ్ళీ అంతా మొదటికి వచ్చింది కథ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోకి బాధలోకి వెళ్లాలంటే ఆ టైము కాకుండా మరో టైంలో వెళ్లాలంటే రూపాయలు రెండు ఆయన చేతులు పెడితే కానీ వెళ్ళని ఇదే పరిస్థితి అక్కడ కూడా పునరావృతం అవుతున్నట్టుగా ఉన్నది మళ్ళీ ఈ సంసారం అక్కడికి పట్టుకెళ్ళినట్టు అయింది కాబట్టి ఈ విధంగా ఈశ్వర దర్శనము గురించి పలు విధములైన అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి ఈ అభిప్రాయాలు నా సొంత అభిప్రాయాలేం సమాజంలో ఉన్న అభిప్రాయాలని నేను ఉటంకించాను ఎందుకు ఉటంకించానంటే ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆ సత్యము అంటే ఈశ్వరుడు ఈ లోకంలో కానీ మరో లోకంలో కానీ బయట ఎక్కడా మీరు వెతకనక్కరలేదు మీరు బయట వెతుకుతున్నంతకాలం మీకు ఈశ్వరుడు దూరంగానే మిగిలిపోతాడు మరి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు బాగా దగ్గరగా ఉన్నాడు సమాహిత పరమాత్మ సమాహిత అది ఆ మాట కోసం ఇంత కథ చెప్పారు ఒకసారి శ్లోకం ఉందాము జితాత్మన ప్రశాంత పరమాత్మ సమా శీతోష్ణసుఖదు తమానయ పరమాత్మా సమా ఆ పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు లేడనుకోండి అది ఈశ్వరత్వానికే భంగం ఈశ్వరుడు ఇక్కడ లేడనుకోండి అది ఈశ్వరత్వానికే భంగం కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు పరమాత్మ సమాహిత కొంతమంది ఏం చేస్తారంటే ఈశ్వరుణ్ణి కాలంలో బంధిస్తారు ఈశ్వరుడు కేవలము సత్య యుగంలో మాత్రమే దొరుకుతాడు ఈ కలియుగంలో దొరకడు అంటే ఈశ్వరుణ్ణి కాలంలో బంధించినట్టయింది కొంతమంది ఈశ్వరుణ్ణి దేశంలో బంధిస్తారు అంటే వైకుంఠ దేశంలోనే దొరుకుతాడు కానీ ఈ ఈ పాప ప్రపంచంలో దొరకడు హిరన్లోనే దొరుకుతాడు ఈ పాప ప్రపంచంలో దొరకడు అని కొంతమంది అలా ఉంటారు ఉదాయన నాకు తెలుసున్నయన తెలుగు మాస్టర్గా పనిచేసేవారు ఆయనకి రాజమండ్రి నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ విజయనగరం ఇప్పుడు ఈ వర్తమానం చెప్తే ఏదేదో పొలిటిసైజ్ చేసే కూడా ఉంది మొత్తానికి ఓ చోటకి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెళ్లాను మీరు మళ్లీ రీట్రాన్స్ఫర్ చేయండి అని ఆయన అప్పీలు పెట్టుకున్నాడు ఎందుకంటే మీకు వెళ్ళడానికి అభ్యంతరం ఏంటంటే పొన ఇంటికి దూరం అని కాదు ఆ దేశంలో ఉంటే మోక్షం రాదు అని ఎక్కడో స్మృతికారుడు చెప్పాడు గనక నేను ఆ దేశం అదేం పరాయి దేశం కాదయా మన భారతదేశమే భారతదేశమే అయినా ఫలానా దేశంలో ఫలానా స్థానంలో ఉంటే మోక్షం రాదు కాబట్టి ఎక్కడుంటే మోక్షం వస్తుంది రాజమండ్రిలో ఉంటే మోక్షం వస్తుంది తప్ప ఫలానా చోట ఉంటే ఓక్ష రాదు అని ఆయన విధించి కూర్చుని నేను దానికి ఏదో విలకాలు కొట్టుకుని వాళ్ళకాలు కొట్టుకుని నేను ఉద్యోగం మానైనా మానేస్తా కానీ అక్కడికి వెళ్ళను అంటే అప్పుడు ఆయనకి మళ్ళీ ట్రాన్స్ఫర్ వేరే ఇచ్చారు సో ఆ విధంగా దేవుడు ఫలానా చోట ఉంటే దొరకడు ఇంకో చోట ఉంటే దొరుకుతాడు ఇప్పుడు గాడ్ సోన్ కంట్రీ అని విన్నారా మీరు ఎప్పుడన్నాను గాడ్ సోన్ కంట్రీ బాగా అందంగా ఉందనుకోండి గాడ్ సోన్ కంట్రీ బాగా అసహ్యంగా ఉందనుకోండి గాడ్ లెస్ కంట్రీ అలాగా కాబట్టి దేవుడు వైకుంఠంలోనో లేకపోతే ఫలానా చోటో ఫలానా చోటే ఉన్నాడు ఇంకెక్కడా లేడు అని కనుక అన్నట్లయితే అది దేవుణ్ణి దేశంలో బంధించినట్టు సాధారణంగా చాలామంది జనులు దేవుణ్ణి రూపంలో కూడా బంధిస్తారు దేవుడు ఈ రూపంలోనే ఉంటాడు ఇంకే రూపంలోనూ ఉండడు దీని మీద పెద్ద చర్చలు ఆచార్యులు అనబడే వాళ్ళు కూడా కొన్ని విశ్వాసాలకు లోబడి ఏవో చర్చలు చేస్తూ ఉంటాను పెద్ద చర్చ ఉంది పుస్తకం నిండా యాభై పేజీల చర్చ ఉంది ఏమిటంటే దేవుడు విశ్వరూపుడ చతుర్భుజుడా ద్విభుజుడా అని చర్చ ఎందుకంటే పన్నెండు పదకొండవ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించాడు ఆయన పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు చతుర్భుజుడుగా పుట్టాడు కానీ ఆ పుట్టిన తర్వాత ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ ద్విభుజుడుగా అంటే రెండు భుజములు గలవాడుగా ఉండిపోయాడు ఇప్పుడు అసలు దేవుడు ఎవరు అదే అన్ని కృష్ణుడేనా అంటే అన్ని కృష్ణుడే కానీ మళ్ళీ ఆ మూడులో ఏది అసలు ఏది సిసలు మళ్ళీ దాంట్లో చర్చ ఆ చర్చలో విశ్వరూపాన్ని పక్కన పెట్టేశారు దాని జోలికి వెళ్ళలేదు ఎందుకంటే విశ్వరూపము అంటే అది ఫలానా విధంగా ఉంటుందని మీరు క్రిస్టలైజ్ చేసి చెప్పడానికి వీరలేదు చతుర్భుజ రూపమే అసలైన రూపము ద్విభుజ రూపము కల్పిత రూపము సెకండ్ కేటగిరీలో పడుతుంది చతుర్భుజ రూపమే అసలైన రూపము అని ఒక ఆచార్యులు బలంగా వాదించారు ఇంకో ఆచార్యులు ఎవరు వాదించారు నోనో చతుర్భుజ రూపం అంగీకారం కాదు ద్విభుజ రూపమే అంగీకారము అనే వాదించారు ఈ ఇద్దరు పేర్ల మీద రెండు సంప్రదాయాలు నిర్మాణం సమాజంలో వాళ్ళు ఈ విషయంలో మాత్రం అన్ని విషయాల్లోనూ ఒప్పుకుంటారు తప్పించి ఈ విషయంలో మాత్రం వాళ్ళు విరోధంగానే ఉండిపోతారు దేవుడు ఈ రూపంలోనే ఉంటాడు అలాగే వెంకటేశ్వర స్వామి నామం దగ్గర కూడా పెద్ద దెబ్బలాట ఉన్నాయి ఆ నామం ఇలాగ గుండ్రంగా ఉండాలా ఇలాగ పలకగా ఉండాలా అనే మీద పెద్ద దెబ్బలాట ఉంది అలాగే ఇంకొకటి ఉంది వామ బాహుకృత వామకపోలహ అని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన త్రిభంగిలో ఉంటాడు అంటే మూడు చోట్ల వంకరగా ఉంటాడు మెడ నడుము కలిపితే మూడు భాగాలు రెండు చోట్ల బెండ్ అయితే మూడు వంకర్లు కదా ఇప్పుడు ఇలా ఉంటాడు ఆయన ఇలా ఉంటాడు కొంచెం వంకరగా అంటే ఎడమ చెక్కిలిని ఎడమ చేతిపై అంచి కుడి చేతితో మురళి పట్టుకుని ఉంటాడు ఇది ఒక రూపం వామ బాహుకృత వామకపోలహ దక్ష బాహుకృత దక్ష కపోలహ కుడివైపు కుడి చెక్కిలిని కుడి అరచేతిలో పెట్టి ఎడమ చేతితో మురళి పట్టుకుంటాడు లెఫ్ట్ హ్యాండ్ మురళికి వీటి టెన్నిస్ అడిగేవాళ్ళు ఉన్నారు చూడండి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ క్రికెట్ వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు శ్రీకృష్ణుడు మురళి లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా దీని మీద పెద్ద దెబ్బలాట్లుండేది బృందావనలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఆఖరికి అది కోర్టులో వేసారు ఆ కేసు బాంకె బిహారీ రూపాన్ని ఎలా ఉండాలి అనే దాని మీద కోర్టులో వేస్తే కోర్టు వాళ్ళు అప్పుడు బ్రిటిష్ జడ్జి ఆయన మతిపోయింది ఆయన అన్నాడు ఏది ఎవళ్ళ రూపం గురించిరా దెబ్బలాడంటే దేవుడు రూపం గురించి పొల్లెరా ఏదో రూపం అంటే ఏదో రూపంలో కుదురుతుంది అదే దేవుడు ఇలాగే ఉండాలి కదా ఆఖరికి ఆయన ఏ జడ్జిమెంట్ ఏమో నాకు మీరు డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది హిస్టారీక్ ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామం మీద మద్రాసు హైకోర్టులో కేసు నడిచింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో వెంకటేశ్వర స్వామి నామం మీద ఇదో కేసు నడిచింది ఆఖరికి ఏం చేశారంటే ఈ కేసు సపోజ్ కేసు మీకు అనుకూలంగా రాలేదనుకోండి ఏదో ఎడమవైపున చెప్తే కుడివైపు వాళ్ళ కోపం కుడివైపున చెప్తే ఎడమవైపు వాళ్ళ కోపం వాళ్ళు ఏం చేశారంటే ఆఖరికి వేరే వాళ్ళు దేవాలయం కట్టేసుకున్నారు వాళ్ళకి నచ్చిన విధంగా ఏముంది శిల్పమే కదా ఈ విధంగా దేవుణ్ణి రూపానికి బంధించేటువంటి విధంగా కొంతమంది ఉంటారు కానీ శృతని చెప్తోంది త్వం స్త్రీ పుమానసి వం జీర్ణో దండేన వంచసిసి అని ఒక రుగ్లద ఉన్నది ఈ కనపడే స్త్రీ రూపాలన్నీ నీ రూపములే పురుష రూపములన్నీ నీ రూపములే ఇదిగో త్వం కుమారహ ఉతవా కుమారి నువ్వు చిన్న పిల్లవాడి రూపంగా నువ్వే ఉన్నావు ఒక చిన్న అమ్మాయి రూపంగా నువ్వే ఉన్నావు మరి ముసలాళ్ల మాట ఏమిటి ఆ ముసలాళ్ల రూపంగా కూడా నువ్వే ఉన్నావు జీర్ణహ దండేన వంచసి జీర్ణ అంటే గచ్చసి అని అర్థం అంటే బాగా ముసలివాడవై చేత్తో కరపట్టుకుని నడుస్తున్న ఈ ముదుసలి ఉన్నాడే అది కూడా నీ రూపమే అంటే ఎన్ని రూపాలున్నాయో అన్ని రూపాలు ఈశ్వరుని యొక్క రూపాలే అది శృతి చెప్తూ ఉంటుంది అయితే శృతి వాక్యం అలాంటి పెట్టి మనము ఈ కుడివైపు మురళి ఉంటుందా ఎడంవైపు మురళి ఉంటుందా అనే దాని గురించి దెబ్బలాడేసుకుంటూ ఉంటాం పెద్ద దెబ్బలాట దుర్గాదేవి సింహం మీద కూర్చుంటుందా పెద్ద పులి మీద కూర్చుంటుందా కరెటికెట్లో దేవాలయం దుర్గాదేవి దేవాలయం కట్టడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి డబ్బు చాలా డబ్బు ఖర్చు అవుతుంది రెండు లక్షల డాలర్లో మూడు లక్షల డాలర్లో ఖర్చు అవుతుంది అది కూడా కలెక్ట్ అయిపోయింది అన్ని ఏర్పాట్లు అయిపోయి బిల్డింగ్ కట్టేసారి అన్నీ అయిపోయి ఇంకా విగ్రహం పెట్టాలి దేవాలయ గర్భగృహం కూడా కట్టేసారు విగ్రహం దగ్గర రెండు పార్టీలు అయిపోయారు వాళ్ళు ఒక పార్టీ పెద్ద పులు పెట్టాలి దుర్గాదేవి పెద్ద పులు మీద కూర్చోవాలి ఇంకో పార్టీ పెద్ద పులుట పెద్ద పులు అది మంచి జంతువు కాదు సింహం గొప్ప జంతువు దుర్గాదేవి సింహం మీద కూర్చోవాలి అని ఇంకో పార్టీ ఈ రెండు పార్టీల వాళ్ళకి ఎవరో చెప్పారు ఈ పలానా స్వామి టీవీ అని ఒకడున్నాడు వెళ్ళి వాడిని సలహా అడుగుదామని చెప్పి నా దగ్గరికి వచ్చారు నేను చెప్పాను మీ ఇద్దరికి దండం బాబు నాకు తెలియదు ఇంకెప్పుడు నన్ను ఇలాంటి దాంతో ఎరికించకండి ఏమిటండి ఇది ఎక్కడ విద్దూరం అండి సింహం మీద కూర్చోబెట్టాలా పెద్ద పులి మీద కూర్చోబెట్టాలా అని ఇదో పెద్ద శాస్త్రమా బాబు తెలీదు ఈ శాస్త్రాలు ఏమేనో నన్ను అడగద్దు మీరు నాకు తెలియదు అని చెప్పాను ఎలా సెటిల్ చేస్తారు దాన్ని సింహం మీద కూర్చోబెట్టడమా పెద్దపుల మీద కూర్చోబెట్టడమా అంటే దీనికి శ్లోకాలు దీనికి ఉంటాయి దాని శ్లోకాలు దానికి ఉంటాయి మీరు లోకంలో దృష్టాంతాలు చూస్తే కొన్ని విగ్రహాలు అలా ఉంటాయి కొన్ని విగ్రహాలు ఇలా ఉంటాయి ఏవి ఏది సెటిల్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి అసలు యథార్థ స్వరూపంలో ఇవి కూడా లేవని చెప్తే వాళ్ళకి అంగీకారం కాదు వాళ్ళు ఇప్పుడు దేవాలయం కట్టాల వస్తున్న వాళ్ళు సో ఈ విధంగా దేవుని రూపంలో కట్టేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు ఇవన్నీ కూడా లోకంలో ఉండే వివిధ పోకడాలని మీకు నేను మనవి చేశాను ఎందుకు మనవి చేశానంటే మీ మనస్సులో దేవుడి గురించి యథార్థమైన భావన రావాలి అందుకోసం ఇవన్నీ పూర్వపక్షాలుగా చెప్పడం ఇదొక పద్ధతి దేవుడిని రూపంలో బంధించే ప్రయత్నం చేయవద్దు అన్ని రూపాలు దేవుడివే బంగారం రూపంలో ఉంటుందండి బంగారం ఏ రూపంలో ఉంటుంది ఒక అమ్మగారికి నెక్లెస్ ఒక్కటే ఉంది ఆభరణం ఇంకే ఆభరణం లేదు ఆవి అడితే ఏమని చెప్తారాడ ఇంకే రూపంలో ఉంటుందా నెక్లెస్ రూపంలో ఉంటుందా ఆ మాత్రం కూడా తెలీదానికి అని చెప్తారు అదే ఇంకొక అమ్మగారికి కంటే ఒక్కటే ఉంది ఇంక ఆభరణం లేదు ఆవి అడిగారు అనుకోండి బంగారం నెక్లెస్ రూపంలో ఉంటుందని విన్నాను అమ్మగారు అంటే నెక్లెస్సా అదేమిటి అలా ఉండదు కంటే రూపంలోనే ఉంటుంది అని మురగాడు అపారవగా కన్యాశుల్కంలో కంటే ఒకటి ఉంటుంది ఆ రూపంలోనే ఉంటుంది అక్కడ బంగారం అని దీని గురించి దెబ్బలాడుకుంటారు అది విశేషం వాస్తవం ఏమిటి బంగారం అన్ని రూపాల్లోనూ ఉంటుంది మీకు ఇంకో సంగతి తెలుసో తెలీదో మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో బంగారానికంటూ స్వతంత్రంగా ఏ రూపము ఉండదు బంగారానికి రూపమే ఉండదు బంగారంతో చేసిన నగకో నట్రకో రూపం ఉండాలి కానీ బంగారానికి రూపం ఉండదు అది రియల్లీ ఫార్మ్లెస్ నీరు కూడా అంతే నీటికి రూపం ఉండదు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని పెడతాను దేవుడు కూడా అంతే దేవుడికి రూపమే ఉండదు ఏ రూపంగా కావాలంటే ఆ రూపంగా మీరు ఆరాధించుకోవచ్చు శ్రీకృష్ణుడి గీతలో ఎక్కడైనా చెప్పాడా నేను కుడివైపు మొరలు పెట్టాను ఎడవవైపు మొరలు పెట్టాను అలా ఆయన ఏమని చెప్తున్నాడు పరమాత్మ సమాహిత పరమాత్మ నీకు బాగా దగ్గరగా ఉన్నాడు చాలా దగ్గరలో ఉన్నాడు ఎంత దగ్గరలో ఉన్నాడు చాలా దగ్గరగా ఉన్నాడు ఒకసారి నేను బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నా ఎవరినో ఒక పెద్ద ఆయన్ని కలవటం కోసం ఆయన పేరు అడ్రస్ ఉంది నేను వారిని ఎప్పుడూ కలవలేను బస్సులో రెండు సీట్లు సీటు కొనుక్కుని కూర్చున్నా పదమూడో నెంబర్ సీటు నాది పద్నాలుగులో ఇంకో ఆయన వచ్చి కూర్చున్నారు తెల్లవారు ప్రయాణం చేశాం బస్సు దిగాం ఇగ ఎక్కడో కాఫీ హోట్లో పోయే కప్పు కాఫీ టాగా ఆయన అడ్రస్ పట్టుకుని వెళ్ళాను వెళ్తే ఇగో ఆయనే ఈ పద్నాలుగో సీట్లు ఉన్నారే ఆయన అన్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కదా తెల్లవారు మీరు నన్ను చూస్తారు నన్ను చూడటమే కాదు నా ఒళ్ళో పడుకుని నిద్రపోయారు కూడా నాయన నేను వేలమొహం వేసుకుని అలా తెలివిగా కూర్చున్నాను ఆయన శుభ్రంగా నా ఒళ్ళో పడుకుని నిద్రపోయారు ఓసారి లేపాను లేస్తే సారీ అండి అనేసి మళ్ళీ కూర్చుని మళ్ళీ నా ఒళ్ళో పడుకుని నిద్రపోయారు ఇంక లేపడైంది కానీ ఆయన ఒళ్ళో పెట్టుకుని పోలే ఎవరైనా పడుకుంటారు అనిపోయి ఈ అడ్రస్ పట్టుకుని ఫలానా వారి ఇల్లు ఎక్కడా అని వెళ్తే ఆయన ఇల్లు అక్కడ ఉంది ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు మీరు వీరిని కలవడానికి వచ్చారంటే నేనేనండి వారిని సో రాత్రి తెల్లవారు నా ఒంట్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఆలంగా ఉన్నాడు ఆయన కానీ నాకు తెలీదు ఐ డోంట్ నో దేవుడు కూడా ఇంతే పరమాత్మ సమాహిత ఇంకా ఆయనకి నాకు కొంత భేదమైనా ఉంది ఎంత దగ్గరగా ఉన్నా ఇంకా తేడా ఉంది దేవుడి దగ్గర ఆ తేడా కూడా లేదు దేవుడు మన హృదయంలో ఉన్నాడు హృదయంలో ఉన్నాడు అంటే హృదయంలో ఓ మూల నేనున్నాను ఇంకో మూల ఆయన ఉన్నాడని అలాగొద్దు హృదయంలో దేవుడే ఉన్నాడు మరి నేనున్నా లేదా నేను దేవుల్లో అంతర్భాగమై ఉన్నాను తరంగము సముద్రంలో ఉందా సముద్రానికి బయట ఉందా సముద్రంలోనే ఉంది సముద్రంలో అర్భాగమే ఉన్నది సపోజ్ తరంగం విలీనమైపోయిందనుకోండి సముద్రం అయిపోతుంది కాబట్టి పరమాత్మ హృదయంలో ఉన్నాడు మీరు ఈశ్వరుణ్ణి దర్శించాలనుకుంటే ఆ దర్శించదగ్గ స్థానము ఒకే ఒకటి ఉన్నది అదేమిటంటే మన హృదయము ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి హృదయ దేశంలో ఉంటుంది మరి బయట ఈశ్వరుణ్ణి ఆరాధించటం ఎందుకు అంటే హృదయ దేశంలో ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోటానికి దర్శించటానికి అది ఒక మెట్టు బయట ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటే తర్వాత హృదయ దేశంలో ఈశ్వరుణ్ణి దర్శిస్తారు అందుకోసం మెట్టు అది ఇది ఎలాగంటే పిల్లవాడికి ఆ నేర్పాలనుకోండి ఆ నేర్పాలి అంటే ఆ ఎక్కడ ఉంటుంది కంఠంలో ఉంటుంది ఆ ఆ ఈ ఈ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి కంఠంలో శబ్దం రూపంగా ఉంటాయి కానీ కంఠంలో శబ్దం రూపంగా అభివ్యక్తం చేసి వాడికి అలవాటు చేయటం కోసం ఈ అనే వాటిని రేఖల రూపంగా కాగితం మీద పెట్టి లేకపోతే పలక మీద వాటి చేత రాయిపిస్తాం ఆ రేఖని ఎలా రాసి ఇదేమిట్రా అంటే ఆ అంటాడు అప్పుడు ఆ ఎక్కడుందంటారు పలక మీద ఉందా కంఠంలో ఉందా కంఠంలో ఉంది కంఠంలో ఎక్కడి నుంచి వచ్చింది హృదయంలో నుంచి వచ్చింది ఆత్మస్వరూపంగా ఉంది వర్ణమాల అంటే ఆల్ఫాబెట్ అంతా కూడా మన హృదయంలో ఉంటుంది కానీ బయట పలక మీద అభ్యాసం చేస్తాం అదేవిధంగా బయట దేవుడి రూపాన్ని అభ్యాసం చేసేది దేనికంటే మన హృదయంలో దేవుడి రూపం ప్రతిష్ఠితమొగుట కొరకు మీరు హృదయంలో ప్రతిష్ఠించకుండా బయట ప్రతిష్ఠించి ఊరుకున్నారనుకోండి దాన్ని ప్రతిష్ట అంటారు బయట ప్రతిష్ఠించి ఊరుకున్నారనుకోండి ఆ ప్రతిష్ఠ చేసిన చా కాదా చేసినట్టే కాదు కాబట్టి హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించటానికి ఒక ముందు మెట్టు కిండర్గా ఏమిటంటే ఈశ్వరుణ్ణి బయట దర్శించే అభ్యాసం చేయటం అది ఫస్ట్ స్టెప్ అది తర్వాత క్రమంగా హృదయంలో దర్శిస్తాం సో ఆ విధంగా పరమాత్మ సమాహిత అయితే ఆ పరమాత్మ ఎవడికి దర్శనమిస్తాడు తన హృదయంలో ఉన్న పరమాత్మ మనం తెలుసుకున్నవాడికి దర్శనం అవుతుంది తెలుసుకోని వాడికి అలా దూరంగానే ఉండిపోతాడు విశావాస్యంలో చక్కటి వాక్యం ఉన్నది తద్ధూరే తద్వంతికే తత్ ఆ పరమాత్మ దూరే చాలా దూరంగా ఉన్నాడు అయ్యో దూరంగా ఉన్నాడా అంటే అదే కాదు తత్ ఊ అంతికె ఆ పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు అదేమిటండి ఇంతే దూరంగానైనా ఉండాలి లేకపోతే దగ్గరగానైనా ఉండాలి కానీ అవన్నీ ఫలానా వారు ఎక్కడున్నారంటే ఊళ్ళో లేరు ఓహో ఊళ్ళో లేరా కాదు ఊళ్ళో ఉన్నారు అది ఎలా కుదురుతుంది సో అంటే ఎవరికైతే పరమాత్మ యొక్క స్వరూపం తెలియదో వారికి చాలా దూరంగా ఉన్నారు ఎవరైతే పరమాత్మను తన హృదయంలో ఆత్మరూపంగా దర్శిస్తారో వారికి పరమాత్మ చాలా చాలా చాలా దగ్గరగా ఉన్నారు పరమాత్మ సమాహిత ఎందుకంటే హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు ఇప్పుడు ఈ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్న ఈశ్వరుడు మనకి ఎందుకు దర్శనం ఇవ్వటం ఆ దర్శనానికి అభ్యంతరం ఆటంకం ఏమిటి దాన్ని ఎలా తొలగించాలి అనేది ఈ శ్లోకంలో పూర్ణంగా వివరిస్తున్నారు మనస్సు మనస్సు చలన ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక బంగారు నాణ్యము నీటి అడుగున ఉంది ఈ బంగారు నాణ్యం మనకి దర్శనం కావాలి అంటే ఏం చేయాలి రెండు కండిషన్లు ఉండాలి ఒకటి నీరు కదులుతో ఉండకూడదు అలా నిరంతరంగా కదల కొట్టేసి కలిచేసారనుకోండి నీటిని కలిచి వేశారనుకోండి నీటి లోపల ఉన్న నాణ్యం కనపడదు ఒకవేళ కలిచడం కాకుండా బురద మురికిగా ఉందనుకోండి నీటి లోపల అప్పుడు కూడా నీటి లోపల నాణ్యం కనపడదు నీకు గుర్తుందా ఒకసారి మన ఇక్కడ ట్యాంక్ బండ్ ఆ చెరువులో పెద్ద చెరువు కదా దాంట్లో బుద్ధుడు విగ్రహం పడిపోయింది బుద్ధుడి విగ్రహం అంటే అదేమో నల్లపూస కాదండి చాలా పెద్దది అది పడిపోయింది పడిపోతే వీళ్ళు డైవర్స్ దిగి లోపల దూకితే కనపడలేదు ఎక్కడ వాళ్ళకి ఎక్కడా బుద్ధుడి విగ్రహం కనపట్టలేదు ఎందుకు కనపట్టలేదంటే ఆ నీరు అంత మురికిగా ఉండి కనపట్టలేదు కళ్ళతోటి కనపడేది ఏమన్నా అప్పుడు అలాగా చేతుడు తడిమి తడిమి తడి ఏదో పట్టుకున్నారు కాబట్టి మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు కనపడాలి అంటే మనస్సు చేత కప్పివేయబడి ఉన్నాడు మనస్సు అంటే ఓ ముద్దేం కాదు ఆలోచనల ప్రవాహానికే మనస్సు పేరు సంకల్పముల ప్రవాహం సంకల్పము థాట్స్ థాట్స్ యొక్క ప్రవాహమునకే మనస్సు పేరు కాబట్టి ఏమైపోయింది మైండ్ ఏం చేస్తుందంటే హద్దు లేని నిరంతరమైన ఆలోచనల లేకపోతే సంకల్పముల ప్రవాహాన్ని సృష్టించి ఆ ప్రవాహమే సంకల్ప ప్రవాహమే ఒక స్క్రీన్ కింద ఒక పరద కింద అయిపోతుంది మనస్సే పరద మనస్సే పరద ఆ పరద అడుగున దేవుడు ఉన్నాడు ఈ మనస్సు పరదాని మీరు పక్కకి తప్పించగలిగితే లేదా ఆ పరదాని ఇప్పుడు కొన్ని చోట్ల పరదా దేవాలయంలో పరద పరద అంటే స్క్రీన్ చాలా దొడ్డుగా ఉంటుంది మంచి దొడ్డు స్క్రీన్ ఖరీదైన స్క్రీన్ కొట్టు కొనుకొచ్చి పెట్టేస్తారు అది వేసేస్తే ఇంకా మీకు ఏమీ కనపడదు అవతల అలా కాకుండా స్క్రీను పల్సటి ఉల్లిపొరకాయితం లాంటి వస్త్రం పెట్టాను అనుకోండి అప్పుడు సీత్ అంటారు అప్పుడు అది ఇలా మీకు అవతల ఉన్న దేవుడు కనపడుతూ ఉంటాడు మన హృదయంలో మనస్సు కూడా అంతే కొంతమంది హృదయంలో ఆ మనస్సు అనే తెర అజ్ఞానము అన్న మనస్సు అన్నా ఒకటే అజ్ఞానపు తెర చాలా దుడ్డుగా ఉంటుంది ఆ లోపల ఉన్న దేవుడు అది కనపడే ప్రసక్తి దేవుడు ఉన్నాడనే సూచన కూడా తెలియకుండా ఉంటుంది కొంతమంది మనస్సు అది ఎలా ఉంటుందంటే పలచని తెరలాగా ఉంటుంది ఆ తెరలోంచి దేవుడు కనపడిపోతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు దేవుని గురించి మీరు ఏం చేయక్కర్లేదు దేవుణ్ణి గురించి మీరు కొత్తగా దేవుణ్ణి తీసుకురానక్కర్లేదు ప్రతిష్ఠించక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఆ దేవుణ్ణి కత్తి ఉన్నటువంటి ఈ తెర సంగతి చూడాలి ఉదాహరణకి ఓ శివాలయం పాడుపడిపోయిన శివాలయం ఉంది ఈ కథ మొన్ననే ఎప్పుడు ఎక్కడో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పాడుపడిపోయిన శివాలయం ఉంది ఆ శివాలయంలో గర్భగృహంలో అంతా మట్టి ఈ పక్షులు వేసిన రెట్టలతోటి నిండిపోయింది గర్భగృహం అంతా కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది అప్పుడు ధనవంతుడు వచ్చి ఈ శివాలయాన్ని నేను పునరుద్ధరిస్తాను ఈ గర్భగృహంలో కాశీ నుంచి ఒక స్ఫటికలింగాన్ని తెప్పించి ప్రతిష్ఠిస్తాను అని కాశీ ఓ మనిషిని పంపించే ప్రయత్నంలో ఉంటే అదే జీర్ణ దేవాలయంలో మూల ఓ ఒక ఆయన ఉంటూ వాడు ఆ సాధువు చెవులో పడతావు మాటలు ఆయన వచ్చి మీరు కాశీ నుంచి ఏం తెప్పించక్కర్లేదాయా అంటే మరి గర్భగుడిలో శివలింగం ఉన్నద్దా అంటే నేను చెప్తా శివలింగం సంగతి నువ్వు కాశీ నుంచి ఏం తెప్పించద్దు నువ్వేం చేస్తావు అంటే పలుగులు పార్లు తీసుకురండి శుభ్రంగా చీపుల్లోవి తీసుకొచ్చి ఆ పైన ఉన్నటువంటి పక్షులు వేసిన రెట్టలు మిగతా చెత్త అంతా తీసేయండి జాగ్రత్తగా తీసేయండి అని వీళ్ళు తీసేస్తే లోపల నుంచి అద్భుతమైన స్ఫటికలింగం బయటపడింది అక్కడుంది స్ఫటికలింగం ప్రతిష్ఠితమై ఉంది వీళ్ళు ప్రతిష్ఠం కూడా చేయక్కర్లేదు ఆ లింగాన్ని దర్శనం చేసి పూజ చేసుకుని కృతార్థులు అవటమే అంటే ఇంక చేయాల్సిందే సరిగ్గా అదే విధంగా మన హృదయంలో పరమేశ్వరుడు మన ఆత్మరూపంగా ఉన్నాడు పరమాత్మ సమాహిత కానీ చేయాల్సింది ఏమిటంటే ఈ మనస్సు అనే కాలుష్యాన్ని మనం మనస్సుని తీసే సవతర పారేసి చేయక్కర్లేదు అలా అక్కర్లేదు మనస్సులో ఉండే కాలుష్యాన్ని తీసేయాలి మనస్సులో ఉండే కాలుష్యం తీయటం ఎలాగా అంటే ముందు మనస్సుని మనం వశం చేసుకోవాలి జితాత్మన ఆత్మ అంటే మనస్సు అనర్థం ఆత్మని ఆ మనస్సుని వశం చేసుకోవాలి ప్రశాంతస్య మనస్సుని ప్రసన్నంగా పెట్టుకోవాలి అంటే చూడండి మన ఈ ఇక్కడ ఆ అన్వయం ఎలాగంటే శీతోష్ణసుఖదుఃఖేశు జితాత్మన తనవమానయో ప్రశాంతస్ పరమాత్మ సమాహి అది శ్లోకం యొక్క అన్వయం శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇది చాలా గొప్ప టాపిక్ ఇది కొంచెం టైం పడుతుంది ఈ టాపిక్కి జాగ్రత్తగా దీన్ని మనం అన్వయించుకుని ముందుకు వెళ్ళాలి సో శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఈ పరస్పర విరుద్ధ స్థితులు ఆపోజిట్స్ అంటారు శీతానికి ఆపోజిట్ ఉష్ణం ఉష్ణానికి ఆపోజిట్ శీతం ఇప్పుడు శీతము ఉష్ణము దీనిలో ఏది అనుకూలము ఏది ప్రతికూలము ఉంటాయి కదా అనుకూలము అంటే మనకి ఫేవరబుల్ ప్రతికూలము అంటే మనకు అన్ఫేవరబుల్ ఇప్పుడు శీత ఉష్ణంలో శీతం అనుకూలమా ప్రతికూలమా అలాగేమీ లేదు వేసవ కాలంలో శీతం అంత మీరు ఐస్సు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి అబ్బా ఎంత ఉపకారం చేశారని నాకు అదే శీతకాలంలో చలితో ఉణికిపోతూ ఉంటే చల్లటి మంచినీళ్ళు తీసుకెళ్లి ఇచ్చారనుకోండి దాహం తాగమని అది నోట్లో కొంచెం పుసుకోదనే పళ్ళు జీవ్వు మనేసి అబ్బోహ్ ఈ అని చెప్పేసి చాలా కాబట్టి శీతము అనుకూలము ఉష్ణము ప్రతికూలము అంటే తప్పు శీతము ప్రతికూలము ఉష్ణము అనుకూలము అంటే కూడా తప్పు ఒకప్పుడు శీతం ప్రతికూలం అదే శీతం మరోపుడు ప్రతి అనుకూలమవుతుంది అలాగే ఒకప్పుడు అనుకూలమైన ఉష్ణం మరో అప్పుడు ప్రతికూలమైపోతుంది కాబట్టి శీతోష్ణములు అవి అనుకూల ప్రతికూలములు లేదా ప్రతికూల అనుకూలములు దానికి శీతోష్ణ శబ్దాలకి గీతలో ఎక్కడొచ్చినా దానికి అర్థం తాత్పర్యం ఏంటంటే చల్లనా వేడి అని కాత్పర్యం దాని తాత్పర్యం ఏంటంటే అనుకూల ప్రతికూల పరిస్థితులలో అని అర్థం ఇప్పుడు వ్యాసం కాలం ఉంది ఈ కాలంలో ఆ ఎండ ఆ వేడి గాలి వీస్తుంది అది ప్రతికూలంగా ఉంటాయి ఏమంటే శీతకాలం వస్తుంది చలి గాలి వీచేస్తూ ఉంటుంది విండి చిల్ అంటారు అది ప్రతికూలం ఏమంటే ఈ విండి చిల్లులో ఉండగా దమ్ముని లోపలికి వెళ్ళి తలపేసుకుని వెచ్చగా మంట దగ్గర కూర్చున్నారనుకోండి అదే అనుకూలం వేసంకాలంలో గాలిపోయే దగ్గర నిలబడి ఆ కూరలోవి ఉండాల్సిన పరిస్థితులు అయితే అక్కడ నిలబడేదో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి అది ప్రతికూలం కాబట్టి ఈ విధంగా దేహానికి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు నిర్మాణం అవుతూ ఉంటాయి అవి మన అధీనంలో ఏముండవు వ్యాసం కాలంలో పొయ్యి పక్కన నిలబడి ఇది నాకు అనుకూలముగా ఉండాలి అంటే అది అనుకూలంగా ఉండదు ప్రతికూలంగానే ఉంటుంది శీతకాలంలో చన్నీళ్లు స్నానం చేస్తూ ఇది నాకు అనుకూలంగా ఉండాలంటే అనుకూలంగా ఉండదు ప్రతికూలంగానే ఉంటుంది కాబట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు మన అధీనంలో ఉండవు అవి ప్రకృతి యొక్క ధర్మాన్ని బట్టి అవి ఉంటాయి దేహము యొక్క స్పందన అనుకూల పరిస్థితుల్లో మనకి సుఖం లభిస్తుంది ప్రతికూల పరిస్థితిలో దుఃఖం లభిస్తుంది కష్టం కలుగుతుంది అది కూడా మన అధీనంలో ఉండవు వ్యాసం కాలంలో చల్లటి నీళ్లు తగిలినప్పుడు ఇది మనకు సుఖం కలగద్దు అంటే మనసుందా శీతాలంలో వెండి నీళ్లు పడినప్పుడు వెచ్చగా హాయిగా ఉండద్దు అంటే మనస్తుందా కాబట్టి అనుకూలమైన ప్రతికూలమైన దేహం యొక్క రెస్పాన్సెస్ వాటికి ఉంటాయి అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు మనం జిత మన మానసికమైన స్పందన ఎలా ఉంటుందంటే అనుకూలమైన వాటి ఎడల రాగము ఆసక్తి ప్రతికూలమైన వాటి ఎడల ద్వేషము ఉంటుంది రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలకి వశంలో మనం ఉంటాం ఇంకేతనే ఒక శ్లోకం రెండో అధ్యాయంలో ఒక మంచి శ్లోకం ఉన్నది ఇంద్రియ సేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం ఒక ఇంద్రియానికి ఒక విషయంతో సంపర్కం కలిగిన వెంటనే రాగము కానీ ద్వేషం కానీ పుడతాయి ఇప్పుడు మీకు మధురమైన మ్యూజిక్ వినపడితే బాగుందనిపిస్తుంది ఏదో కఠోరమైన శబ్దం వినపడితే మనస్సుకి క్లేశం అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా శబ్దము వినపడ్డప్పుడు అది అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు అనుకూలమైతే రాగము ప్రతికూలమైతే ద్వేషము ఉంటాయి కానీ ఈ రాగ ద్వేషముల వశంలో వీడుంటే వాడు మనస్సుకి వశమైపోయి ఉన్నాడు అని అర్థం అలా కాకుండా రాగద్వేషములను వశంలో ఉండకుండా రాగద్వేషములను జయించి రాగద్వేషములను జయించడం అంటే ఏంటి రాగద్వేషముల ఎడల అంటే అనుకూల ప్రతికూల పరిస్థితుల ఎడల సమత్వ బుద్ధి కలిగి ఉండుతా సేమ్నెస్ ఆఫ్ రెస్పాన్స్ ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది టెంపరేచర్ ఎక్కువగా ఉంది ఫార్టీ వన్లో ఫార్టీ టూగా ఉంది ఒక్కగా ఉంది ఒక్కగా ఉంది కదా అని భూమి ఆకాశాలు ఏకమైపోయినంత గడబిడ చేసి అల్లం చేసి లేకపోతే గోల పెట్టేశారు అనుకోండి అంటే ఆ రెస్పాన్స్ బాగులేదు అని అర్థం అలా నిబ్బరంగా సహిస్తూ అనుకోండి అది అదొక పద్ధతి అలాగే చలి వేస్తూ కొంచెం చలిగా ఉన్నా స్నానం మానే ఉండగా చన్నీళ్ళైనా కొంచెం కష్టమైనా జాగ్రత్తగా స్నానం చేసేస్తారనుకోండి అంటే ఏమిటి ఆ వేడి ఎడల చలి ఎడల అనుకూలమైనప్పుడు ప్రతికూలమైనప్పుడు మనస్సు యొక్క స్పందన సమత్వాన్ని కలిగి ఉన్నది అంటే ఎలాగంటే చూడండి వ్యాసం కాలం కొంచెం వేడిగా ఉంటుంది ఊరికే అస్తమాను అలా ఫిర్యాదులు చేయకూడదు ఫిర్యాదు చేయడం అంటే అబ్బా ఇకుమాన్ ఏంటంటే ఇంతలా అని అస్తమానం కంప్లైంట్ చేయకూడదు అలాగే చలికాలంలో ఈ చలి భరించలేకపోతున్నాం అండి అని దానికి కంప్లైంట్ మనం న్యూస్ పేపర్లు చూడండి ఇంకా వర్షాలు పట్టలేదు ఇంకా వర్షాలు పట్టలేదు దేశం అతలాపుతలం అని హెడ్డింగ్లు రాసిస్తారు వర్షం పడగానే అదిగో వర్షాలు ఎక్కువ పడిపోతున్నాయి అంద పల్లపు ప్రాంతాలు జలమైపోయిపోతున్నాయి ఏ ఒక దుక్కు పడేపటికే పల్లపు ఏదో పల్లపు ప్రాంతం జలమై అవుతుంది ఎలాగో ఫలంగా ఉంటే మరి నీటింగ్ ఎక్కడికి పోతుంది జలం అయిపోతున్నాయి ట్రాఫిక్ ఘాటంగా వచ్చేసింది పంటలు పాడైపోయాయి రైతులకి కష్టపడిపోతున్నారని మళ్ళీ మొన్నడే హెడింగు ఈ హెడింగు ఈ హెడింగు చూస్తే ఆశ్చర్య నష్టంది ఇప్పుడు వర్షం పడాలంటారా వద్దంటారా ఏదో సెటిల్ చేయండి బాబు మీరండి అంటే ఏమిటి ఎప్పుడు కంప్లైంట్ వాళ్ళకు అది అలవాటైపోయి మనకు కూడా ఇది అలవాటైపోయి మొన్నటి దాకా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయని చెప్పేసి కంప్లైంట్ చేసేవారు కదా సరే ఏదో కారణంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి కదా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే ఇప్పుడే ఉంటున్నారు అది కూడా డిఫినేషన్ వచ్చేసింది ఎకానమీ డౌన్ అయిపోయింది అని కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడేనా సంతోషించచ్చు కదా అంటే కంప్లైంట్ చేయడానికి అలవాటు పడిపోయి ఉంటాడు అది విషమ అలా కాకుండా సమబుద్ధిలో ఉన్నవాడు ఎప్పుడు సమంగా ఉంటాడు ఇప్పుడు ఓ రోజు ఉప్పు తక్కువైందని దెబ్బలాగేంట్లో సరే పొన్లో ఉప్పు తక్కువైందని కావాల్సి ఉంది గడిపెడి చూసాడు ఇంకొకసారి ఉప్పు పోయింది అంటే మొన్నడు ఉప్పు ఎక్కువ అయిందని డబ్బులు అడిగాడు ఎలా కా అలాగే భరించడం అలా ఉండకూడదు ఉప్పు ఎక్కువైందనుకో ఉప్పు తక్కువైంది అబ్బా ఎంత మధురంగా ఉంది ఆరోగ్యానికి కూడా మంచిది అని కళ్ళు ముసుకు తినేయటం హ్యాపీగా తినేయటం ఉప్పు ఎక్కువైంది ఉప్పు లేని పదార్థాన్ని దానికి జత ఉప్పు ఎక్కువలో చేతుంది ఇప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువైంది కూరలో తక్కువైంది అనుకోండి దానికి పెట్టడం అయితే ఈ మజ్జిగిలో ఉప్పు లేకుండా ఉంటుంది కదా ఈ పప్పులో కొంచెం మజ్జిగ వేయటం అప్పుడు దాన్ని ఉప్పు సెట్గా సెట్ అయిపోతుంది అలాగే ఏదో చేసి చక్కగా హ్యాపీగా తినేయాలి కానీ కంప్లైంట్ చేయకూడదు అసమత్వం రావాలి చూడండి ఆశ్చర్యం మీరు కనుక కర్మకాండలో కానీ ఉపాసనా కాండలో కానీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూడాలి ఏం చేయాలయా అంటే ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞం చేయనో ఈ ఉపాసన చేయనో ఏదో చెప్పారు గీత దగ్గరికి వచ్చి ఈశ్వరుడు కావాలి అక్కడ ఉంటాడు హృదయంలో ఉంటాడు ఎలా దర్శనమిస్తాడు ఆత్మరూపంగా ఉంటాడు దర్శనం ఇవ్వడం నువ్వే దేవుడువి ఆ దేవుడు నేను ఎలాగో తెలుసుకోవడం అంటే చూడు సుఖ దుఃఖముల ఎడల సమత్వాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు దేవుడు దర్శనమిస్తాడు అని చెప్తాను గీతలో అది ఇక్కడ ఆరో అధ్యాయంలో చెప్పడం కాదు రెండో అధ్యాయం ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు మాట చెప్పాడు యంహినం వ్యథయం చేతే పురుషం పురుష సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఈ వాక్యం విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యమే కలుగుతుంది ఎందుకంటే లోకంలో మోక్షం ఎలా వస్తుంది అంటే ఈ యజ్ఞం చేయి ఆ ఉపాసన చేయి ఆ తీర్థయాత్ర చేయి ఈ దానం చేయి ఆ ధర్మం చేయి అని చెప్పి వాళ్ళు ఉన్నారు తప్పిస్తే ఇలా చెప్పి ఒక్క గీత తప్పిందేమీ లేదా అనిపిస్తుంది ఎలాగా సమదుఃఖ సుఖం ధీరం నువ్వు వివేకివై ఉండు వివేకము అంటే దేహము అనాత్మ నేను దేహాన్ని తెలుసుకునే ఆత్మ చైతన్యం తప్ప దేహము నేను కాదు మనస్సు నేను కాదు మనస్సు వశంలో నేనుండరాదు దేహం వశంలో నేనుండరాదు వాటిని నా వశంలో పెట్టుకోవాలి సుఖదుఖముల ఎడల సమత్వాన్ని కలిగి ఉండాలి యోగం అంటే ఏమిటి సమత్వం యోగ ఉచ్యతే ఈ సమత్వాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడికి పరమాత్మ సాక్షాత్కారమైపోతుంది అది ఎలా అవుతుంది అంటే చూడండి మనస్సులో ఒక తెర కింద పడిపోతుంది ఆలోచనల అలజడి ఆందోళన అని చెప్పేనే ఈ అలజడి ఆందోళన పూర్తిగా తగ్గిపోయి మనస్సు ప్రశాంతం నీరు ప్రశాంతం అయిపోయి దిగిపోతే అడుగున ఉండే బంగారు నాణ్యం ఎలా అయితే దర్శనమిస్తుందో ఆ విధంగా ఈ మనస్సులో ఉండే అలజడి ఆందోళనలు పోయి సమత్వం ఎస్టాబ్లిష్ అయిపోయి మనస్సులో ఉండే కాలుష్యం అంతా పోయి ప్రసన్నమైపోతే ఆ హృదయంలో ఆత్మసాక్షాత్ ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడు వీడికి అనుభవానికి వస్తాడు ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడు అని ఈ విధంగా ఇది చాలా గొప్ప శ్లోకం దీన్ని భాష్యమది చూసి ఇంకొంచెం విస్తారంగా మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం ఓం పౌర్ణమ పూర్ణమి పూర్ణ పూర్ణమ దశ్యే పూర్ణశ్య పూర్ణమా దాయ పూర్ణమే వశిష్యతే శాంతిశాశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమో హరి ఓం తప్పకృష్ణాపణమూ